సరే ఓకే అర్థండి స్తోత్రం ప్రభా పరిశుద్ధి గొప్ప దేవ సరశక్తి మంతుడ జీవం గల తండ్రి జీవాధిపతి నీకే స్థుతులు శ్రోత్రమైన గొప్ప దేవ అబ్రహాం ఇస్సాకు యాకబుల గొప్ప చేసిన వాగ్దాని ప్రభావ మీకు మరణ భూస్థాపన పునరుద్ధారా మందరి జీతాలు నెరవేర్చి అబ్రహామ సంతానంగా మార్చుకున్న దేవ పరిశుద్ధుల కృపాశక్త్య సంపూర్ణ జీవం గల తండ్రి నీకే స్థుతులు శ్రోతాలు నీకే కృతజ్ఞతలు ప్రభావ థ్యాంక్ యూ జీజస్ అండ్ ప్రభావ నా దేవనా ప్రభావం మీ గడిచిన కాలం అంతా మమ్మల్ని ఎంతగానో ప్రభావ కాచి కాపాడిన ప్రభావ మమ్మీ సజ్జలుగా పెట్టుకున్నారు ఈ వాక్యాన్ని ధ్యానిస్తే ప్రభావ మీకు ఒక భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన యొక్క సమయం మాకు అనుగ్రహించిన ప్రభావ నీకు వందని స్తోత్రమైన థ్యాంక్ జీసస్ థ్యాంక్ యూ సమస్త ఘనత మహిమ ప్రభావం మహాతేజస్సు మహా ఈశ్వరం యుగ యుగంలో నీకే కలుగునుగా కా నా దేవనా ప్రభా నా తనని మీరే మాతో మాట్లాడిన ప్రభా ఓ దేవాతి దేవ మీకు నూతనమైన పర్షదాత్మ అభిషేకమక అనుగ్రించని ప్రభా వాక్యమని సత్యం గ్రహించలాగన ఆత్మీయత నిప్పండి మంతరంగా కూర్చుని బలపరచని ప్రభావ అంతరంగా పుట్టిన స్వస్థపరచండి ఆత్మీయతలు అనుగ్రహించండి మా జీవులను స్వస్థపరచని ప్రభావ మన హృదయాన్ని స్వస్థపరచంని ప్రభావ మీకు వాక్యం సత్యాన్ని గ్రహించేలాగన మీరు సహాయపడండి నా దేవ నా ప్రభా నీకు వందలేసారా అనే పెడతారుగా మీరు ప్రతి ఆటంకాలు కొట్టివేసి ప్రభావ ఈ మీటింగ్ అంతతో మీరు ఆది సత్యం నడిపించండి సమస్త ఘనత మహిమ ప్రభాన్ని మీరే పొందండి సయ నీకు వందాలి నూతనమైన జ్ఞానం మాకు అనుగ్రహించండి మీ సముచితమైన జ్ఞానం చెప్ప నింపి ప్రవా ఈ యొక్క ప్రవశాన్ని అర్థం చేసుకోవాల ప్రభ మా జీతాలు విశేషంగా క్రియరూపకంగా ప్రభావిం చేయాల్సి ప్రభావ మీరే మాకు సహాయకలు కొన్ని నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె యుగ యుగముల కల్గలుదేవా స్మా కల తాలీకే యుగ యుగముల కలగలు అర మందూతలతో ఇహ మందో దులతో మందూతలతో ఇహ మందో దులతో చిన్న దేవా చిన్న దేవా ఆరాదనా ఆరాదనా ఆరాదనా స్థతియో మహిమా గన యుగ యుగముల కలగును దేవా పరిశుదుడా పరిపూర్ణుడా పరిశుదసల ములలో వసి చువాడా పరిపూర్ణుడా పరిశుదసల ములలో వసి చువాడా ఆరా ఆరాదనా ఆరాదనా సృతియు మహిమా తన తానికే యుగ యుగముల కల గు to to la payina aseenuda ruti paatrudaa stotraahuda to to la payina aseenuda aaradana aa కనకాలీకే యుగ యుగముల కల్గను దేవా శ్రుతన యుగ యుగముల కలగను మందూతలతో ఇహ మందో దొలతో పరమ దూతలతో పునియా డబరేవాన్యా డబల చిన్న దేవా ఆరాధనా ఆరాదనా హోనతునసారని సుతి మహిమాని మాహోనతు మనసారని స్ను మహిమా గణతానికే యుగ యుగములు కల్గను దేవా గణతానికే యుగ యుగముల కల్గునువా పరమ దూతలతో ఇహ మందో దూతలతో ఇహ మందో కొను డబడు చున్న దేవాన్ యాదరు చున్న దేవా ఆరా మెల్కే సేతకు సంబంధించిన వాక్యాన్ని మనం కంటిన్యూ చేస్తున్నారు కొంచెం మరి కొంత నేను చూసినాను బైబిల్ అంతట్లో ఎన్ని ప్రాంతాలలో ఇతని గురించి ఉందనేది చిన్నగా ప్రార్థన చేసుకొని అవన్నీ చూద్దాం పరుశు ద్రవ తండ్రి మీకు వన్నా లేసయ్య మోహన తెలుగు దేవ మీకే వన ఇక మధ్యాహ్న కాలం నా ప్రవ్వ మిమ్మల్ని స్థుతించలేకుండా మీరు అవకాశం ఇది ఎంతోమంది పొందుకలేకపోయినారు ప్రభావ ఎందుకంటే ప్రభావ నీకు మీరు పనులతో నలిసిపోతున్నారు తండ్రి క్రైస్తవ జీవితం కానీ మాకు మీరు ప్రార్థించే అవకాశం ఇచ్చిండ్రు వాక్యాన్ని ధ్యానించే అవకాశం వచ్చినారు ప్రభా అన్నిటికంటే శ్రేష్టమైంది మీ యొక్క స్వరం మీ యొక్క వాక్యం అలాంటి వాక్యాన్ని మీరు మా ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు ఇప్పుడు మేము ధ్యానిస్తబోతుండగా మీ యొక్క పరసాత్మడు దేండి అందులోని సత్యాన్ని గ్రహించి దాని ప్రకారగా జీవించే బిడ్డలుగా తయారు చేయాలి ఏ సు ప్రార్థిస్తాం తండ్రి ఆమె సంబంధించిన విషయాలు పై వీళ్ళు అంతట్లో మూడు ప్రాంతాలలోనే ఉన్నారు కదా మొదటిగా ఆది కాండం పద్నాలుగు అధ్యాయంలో చూస్తున్న నుంచి ఈరోజు మరికొన్ని విషయాలు మనం చూస్తాము దాని తర్వాత గ్రంథంలో కూడా ఉంది కదా దానికి గ్రంథము నూట పదవ అధ్యాయంలో అన్ని రాసుకున్నాను దాని బహు దీర్ఘంగా హెబుల్ రాష్ట్ర పత్రికలు చూస్తాం చాలా దీర్ఘంగా ఐదవ అధ్యాయం ఆరవ అధ్యాయం ఏడు ఐదు ఆరు ఏడు ఈ మూడు అధ్యాయులు హెబిల్ రాష్ట్ర పత్రికలో గురించి అంటే బైబుల్ అంతట్లో అంత దీర్ఘంగా లేని ప్రాంతాలన్నీ ఇక్కడే ఉన్నాయన్నట్టు కాబట్టి మనం కీర్తన గ్రంథము నూట పదవ అధ్యాయాలు ఏం చేస్తామంటే మొదటి వర్షం చూసినప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది ప్రభువు నా ప్రభుత్వ సెలవు ఇచ్చే ఇచ్చిన వాక్యము మరి ఇక్కడ ఇద్దరు ప్రభుల గురించి మాట్లాడుతున్నాడు ప్రభువు నా ప్రభుత్వం సెలవిచ్చిన వాకు అంటున్నాడు ఇది దావిదరాజు మాట్లాడుతున్న మాట ప్రభువు నా ప్రభుత్వం సెలవిచ్చినట్టు ఇద్దరు ప్రభులు ఎవరు తండ్రి కుమారుడు ప్రభువు నా ప్రభుత్వం సెలవిచ్చిన వాకు నేను నీ శత్రువులను నీ పాదంలో పీఠంగా చేయి నా కుడి పార్శ్వన కూర్చుండుము తండ్రి కుమారునితో మాట్లాడుతున్న మాట అన్నట్టు ఇది దాని తర్వాత ఇదొకటే బైబిల్ అంతట్లో ఆది కాండం తర్వాత కీర్తన గందంలో చూస్తున్నాం దావిదికి ఈ విషయం ఎట్లా అర్థమైందో ఊహించుకోండి దావిదు ఆత్మం ఆత్మలో వీటన్ని చూడగలిగింది అన్నట్టు ఆయనకి దర్శన కలిగినాయి అన్నట్టు ఇవి చేస్తుంటే ఆయన మాట్లాడుతుండే నీ పరిపాలన దండమును శ్రీయోనులో నుండి సాగ నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము కాబట్టి ఎస్కో గురించి మాట్లాడుతుంది ఇక్కడ నీ పాలన దండమును శ్రీయోనులో నుండి సాగ నీ శత్రుల మధ్యను నీవు పరిపాలన చేయుము కాబట్టి ఆయన తిరిగి వచ్చే టైంకి సంబంధించిన వాక్యం ఇది ఎక్కడి నుంచి వస్తున్నట్టే సీఎంలో నుండనుంది వాక్యం దాని తర్వాత యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు ఇది చివరికి జరిగేదన్నట్టు ఇది ప్రవచనం యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులమై మంచు వలె అరుణోదయ గర్భం నుండి నీ వద్దకు ఇది మనకు తెలుసు ఇది అరుణోదయం అంటే ఉదయం పూట అరుణోదయ గర్భంలో నుండి నీ వద్దకు వచ్చేద్దరు వెలుగులో నుంచి వస్తారు వీళ్ళందరూ ఆ ఆశ్చర్యంగా ఉంది అక్కడ ఆ పరిశుద్ధ అలంకృతులై మంచు మనకు తెలుసు కృత మేఘములు మంచు దేనికి సంబంధించినది ఆయన మహిమకు సంబంధించినది ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలా దాని తర్వాత మనం పద నూట పదవా అధ్యాయంలో అయితే ఇక్కడ నాంగ అష్టం కష్టపడి కుందాయన గురించి మిల్కీ సిగర్కు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడువై ఇందువన్ని యహోవా ప్రమాణము చేసి ఉన్నాడు ఆయన మాట తప్పనివాడు కాబట్టి ఇక్కడ అబ్రాం తర్వాత చూస్తున్నాము మెల్కిసకు క్రమము మెల్కిసదకు క్రమము ఈ ఉజకుడువై ఎందు అని చేసిన్నాడు అంటే మన ప్రభువు నిరంతరం యాజకుడు మిల్కీ సెదిక్ అయిన మీరు అక్కడ వాతని బాధితున్నాం చాలా అక్కడ కూడా చూడండి మనము మిల్కీ సంబంధించిన విషయాలు ఒక రీతిగా నాకేమనిపిస్తుందంటే విశాల్ పదలు వాళ్ళ ఆ శాస్త్రులు పరిచయాలు ఏం చేశారంటే ఈ మిల్కీ అనే పదాన్ని రానియకుండా అడిగించాలనిపిస్తుంది ఎందుకంటే బైబుల్ అంతట్లో ఒకసారి వచ్చిన విషయం ఏ ప్రభు మెలికేసేది అనే దానికి ఇక్కడ ఏముందంటే మొలికి వచ్చిన నా ప్రభుత్వం దాని తర్వాత నాలుగవ వచ్చినకి వచ్చేప్పటికీ మెలికేసేది క్రమం నీవు నిరంతరము యాజకుడవ ఎందు అని యహో ప్రమాణం ఆయన మాట తప్పేవాడు ప్రభు అయిన ప్రభు నీ కుడి పార్శ్వమం నుండి తన కోప జనం రాజును ప్రభు పార్శ్రమం తన కోప అంటే తీర్పు దినంన రాజులను నలుగొట్టును అన్య జనులకు ఆయన తీర్పు తీర్చును దేశ శవములతో నిండి ఉండును ఈ విషయాల దేశము ప్రధానని ఆయన కొడతాడు మార్గం ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును ఏటి నీళ్లు పానం చేసి ఆయన తల ఎత్తుంది ఇవన్నీ ఆత్మ ఎదురుస్తూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఆయన తిరిగి లోకాలకు వచ్చే టైంకి ఆయన కానీ అక్కడ ఎట్లా ఉంటుంది అని ఇక్కడ ఆ క్రమం నిరంతరం ఉండేది ఏ క్రమము మిల్కీ సిదక్ క్రమం కాబట్టి క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవ ఎందు అని ఎహోవో ప్రాణం ప్రమాణం చేసినాడు కాబట్టి ఇది మనము పౌలు నుంచి నేర్చుకుంటున్నాం ఏంటంటే పౌలు ఇది ఖచ్చితంగా ధ్యానించాడు మన ప్రభువు నిరంతరము మిల్కీ సదక్ క్రమము అదొక క్రమము మిల్కీ అనేది ఒక క్రమం క్రమము చొప్పున యాజకత్వం లేవి క్రమము టెంపరీ క్రమము అది ఆహరణతో ఆరంభమైంది మోషే ద్వారా దేవుడు ఇచ్చిండు మోష యొక్క అవకాశం టెంపరీ టైం నేను మీకు మీ మీ యాజకత్వం టెంపరీ యాజకత్వం కానీ శాశ్వతంగా ఉండేది ఇక్కడ అదే వాక్యం ఈ వాక్యం ఎందుకు ఇంపార్టెంట్ అంటే నాలుగ వచ్చినము మెల్కేసేది క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉండి ఉందని ఎహో ప్రమాణం చేసిన్నాడు కాబట్టి మన తండ్రి ప్రమాణం ఏంటంటే ఏస్ప్రవ్వే నిరంతరం యాజకుడు ఆ క్రమం చెప్పున ఆయన మాట తపనివ్వడు మన తండ్రి మాట తప్పడు అందుకు సైతాన్ ఏం చేసిందంటే ఈ క్రమంలోనికి రానియకుండా యాజకులని లేవి క్రమానికే పరిమితి చేసింది లేవి క్రమం అంతా తారుమారైనట్లు చూస్తాం మనం ఆహరను ఆహారను కూడా తప్పు చేసిండు కదా అసలు ఆహరను ఆధ్వర్యంలోనే బంగారు దూడని చెప్పించిండు ఇష్టం లేకున్నా భయపడి మనుషులకి చంపేస్తారేమో కొడతారేమో అని కానీ లీడర్షిప్ అయితే తీసుకున్నాడు విగ్రహారధనకి లేవి యాచకత్వం ఫస్ట్ యాచకత్వము విగ్రహారంతటా నడిపించింది ఇష్టానుపద ఆ రోజు నుంచి ఈ రోజు కూడా లేవి యాచకత్వము విగ్రహార్థనకి దాహోదం చేస్తుంది కానీ మొదటి నుంచి ఉన్న క్రమము మెల్కీ సెదక్ క్రమం ఆ క్రమంని తార్మాజయనికి సైతాను ఎన్నగా ఎంతగానో ప్రయత్నాలు చేసింది మొదటి నుంచి ఈరోజు వరకు కూడా మనం అదే ఈ మెల్కీ సిదక్ ఎందుకు అబ్రాహ్మిని కలిసినాడు అనేది మనం చూడాలి ఎందుకంటే అబ్రహాము విశ్వాసానికి తండ్రి వాళ్ళ విశ్వాసాన్ని పుట్టించిన వాడేవాడు మన ప్రభ్వే విశ్వాసానికి కర్తాన్ అయినా అంటే అబ్రహాములో విశ్వాసానికి పుట్టించిన వాడు కూడా మన ప్రవ్వే కాబట్టి ఆయన కలవాల్సి వచ్చింది ఆయన జ్ఞాపకం చేయడానికి కొరకు ను ఏ స్వరం విని నీ దేశాన్ని విడిచిపెట్టొచ్చినావో ఆ స్వరము నేనే ముఖాముఖిగా నేను కలు కలుసుకోవాలా నేను చూడాలా నిన్ను నువ్వు నన్ను చూడాలా నువ్వు ఎంతో ఆశతోని నీ దేశాన్ని విడిచిపెట్టొచ్చినావు ఆ స్వరం విని ఆ స్వరం చూడాలా కదా నువ్వు అబ్రాహ్మణటువంటి దేవుడు మన ప్రభు కాబట్టి ఈ షాలేము అనే ప్రాంతం కూడా అసలు మనం అంతకుముందు ఎక్కడ చూడం సరే ఇప్పుడు అది ఎరుసలేమేందనేసి మనకు తెలుసు పాత నిబంధన కాలంలో షాలేమనండి కానీ అబ్రహాం కంటే ముందటి నుంచి ఉన్న స్థలం అది ఆశ్చర్యం అయితే మరి తెలియదు ఈ చూస్తాం కానీ దానికి సంబంధించిన ఎంతో పెద్ద స్టడీ సబ్జెక్ట్ ఇది అంత ఈజీగా లేదు నేను చూసిన ఐదవ అధ్యాయము ఆరవ అధ్యాయం ఏడవ అధ్యాయం ఎబ్యుల్ రాష్ట్ర పత్రికలో చాలా ఆశ్చర్యంగా ఉంటుంది చూస్తుంటే మెల్కీ జదక్ అంటే నా రాజు నీతి మంతుడు అన్న మీ అర్థం ఒకటి వస్తుంది జడోక్ అంటే యాజకుడు అన్నట్టు యాక్చువల్గా మిల్కి అంటే నీతి నీతి రాజు నీతి సూర్యుడు అర్థాలు వస్తాయి అన్నట్టు మన ఏ స్ప్లోక్ ఎట్లాది ఆశ్చర్యం కదా ఆయనకి ఎక్కడుంది పుట్టుక ఆయన పుట్టినట్లు ఎక్కడ మనం చూడం సరే చరిత్రన్నీ వింతం ఉంటాయి బైబుల్లో లేని అన్నీ బయట చూస్తూ మనం మన ఈయనో పుస్తకంలో ఉంది దానికి సంబంధించి ఇప్పుడు నేను దాని గురించి చెప్తే అంత డిస్టర్బ్ అయిపోతారు మనుషులు వినట్లు డిస్టర్బ్ అవుతారు కానీ ఏదో ఒక రోజుకి మట్టుకు నేను చూపిస్తా మిల్కీ సెదక్ అంతట్లో ఆయనకి తండ్రి లేడు పూర్వం లేదు అనే పుట్టక లేదు అని ఉంది కానీ అక్కడుంది మన ఈయన ఒక పుస్తకంలో మెల్కీ సేదకు క్రమంలో మెల్కీ సేదక్ ఎవరి కుమారుడు విషయం ఎవరికి పుట్టిండి అనేది ఎట్లా పుట్టిండి అనేది కూడా ఉంది అక్కడ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఎంతవరకు నిజమైనది నేను నమ్మను కానీ బైబిల్లో ఉన్న ఏ మనం నమ్ముతూ ఉంటాం బైబిల్ లేని నమ్మడం కొంచెం కష్టమే కింగ్ ఆఫ్ రైచియస్నెస్ నా రాజు నీతి అని కూడా అర్థం మెలికీసేదే కాబట్టి ఆయన నీతిగల న్యాయవాది నీతి రాజు నీతి సూర్యుడు అవన్నీ యేసపులకు సంబంధించినవి కదా పదాలు ఈయన రాజయ్యుండి యాజకుడు ఎట్లైండి అనేది ఆశ్చర్యం ఉంటుంది ఇప్పటికొని ధ్యానిస్తా అంటే ఆ రోజులలో ఇతన్ని యాజకుని లాగా కూడా మనుషులు స్వీకరించారన్నట్టే కదా ఆయన రాజయ్యుండి కూడా షాలేము అనే దేశానికి రాజయుండి కూడా చిన్న దేశమే అయినా కానీ ఆ దేశానికి రాజయుండి కూడా అతన్ని ఒక యాజకుండా మనుషులు గుర్తించంటే ఆయన ఖచ్చితంగా యాజకత్వం వేసిండాలా ప్రతి ఇంటికి పోయి ఆదరించిండాలా ప్రతి ఇంట్లో ప్రార్థన చేసిండాలా ఎవరికి కష్టాలను ఆదుకుని ఉండాలా అందుకు ఆయన యాజకుండాలాగా అయింది పైగా సాధారణంగా రాజు అంటే వాడు సింహాన్ని విడిచిపెట్టి సామాన్య ప్రజల దగ్గరికి ఎట్లా పోతాడు ఈయన పోయి లేకపోతే యాజకుడు ఓహో ఆశ్చర్యంగా ఉంది యాజకుడు కావడానికి అవకాశం లేదు అట్లా అంటే ప్రతి మనిషి దగ్గరికి పోయిండు కాబట్టి ఆయన యాజకుడు అయిండు ప్రతి మనిషి యొక్క అవసరన్నీ బాగోగులను అర్థం చేసుకోగలిగిండు కాబట్టి ఆయన ఆయన ఆయన ఏమంటాం ఒక రాజు అయి సో ఇంట్లో ప్రార్థన చేయాలా మనుషులకు ఉపశనం కల్పించాలా దేవుని తట నడిపించాలా నేనే మార్గా మనడు కాబట్టి నా ద్వారా తప్ప ఎవడు పర్లవరాజం ప్రవేశించలేడు తండ్రి దగ్గరకు మన అది అది మార్గం చూపించేవాడు కదా యాజకుడు ఏ శ్రోతను ఆరంభమైంది అది ఆ మార్గం కాబట్టి ఆయన ప్రధాన యాజకుని లాగా ఉన్నాడు దాని తర్వాత రాజు లాగున్నాడు ఎందుకంటే పుట్టిందే రాజుల వంశంలో ఆయన ఈ సమస్త సృష్టికి రాజు ఎందుకంటే ఆయన తిరిగి లేచినాక సమస్త సృష్టి మీద అధికారాన్ని తిరిగి పొందుకున్నవాడు కాబట్టి ఆయన ఈ లోకానికి రాజు అని మనం జ్ఞాపకం తీసుకుంటాం అక్కడ అయితే ఇది ఎక్కడ మనం చూస్తున్నాము ఈ కీర్తి మన సామెతల గ్రంథం సారీ కీర్తన గ్రంథం చూస్తున్నాం మనం కీర్తన గ్రంథం నూట పదవ కాలే ఏడవ వచనాలే ఉంటాయి అందులో ఏడు వర్షాలే ఉన్నా కానీ ప్రతి వచనంలో మన ప్రభు గురించి ఉంటుంది ప్రతి వచనంలో ఆయన గురించి మొదటి ప్రభు నా ప్రభుత్వ సెలవు ఇచ్చాడంటే తండ్రి కుమారుణంతో మాట్లాడినాడు నేను నీ శత్రువు నీ పాదంలో పీఠంగా చేయ వరకు నా కుడి పౌరుశ్వ కూర్చొని ఉండము అంటే నా రైట్ హ్యాండ్ నువ్వే నా శక్తి నువ్వే అని దాని ఆయన నీ పరిపాలన దండంలో సీఎన్ల నుండి సాగ నీ శత్రుల మధ్య నీ పరిపాలన చేయదు కాబట్టి ఆయన ఎక్కడి ఆయన పరిపాలన ఆరంభం అవుతుంది నుండి క్లియర్గా ఉంది అక్కడ సీఎన్ల నుంచి ఆరంభమవుతుంది అంటే సిఎన్ అంటే లక్ష నలభై నాలుగు మందికి సాధ్యం కాబట్టి మనలో నుంచి ఆయన రాజ్యం పరిపాలన మనందరము ఆయనతో పాటు రాజులాగా ఉన్నాం అన్నట్టు మూడవ వర్షంలో నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చేదారు అంటే చివరికి శమల కాలాలు ముగించినాక నీ ప్రజలు ఇష్టాపూర్వకంగా వారి ఇష్టానుసార హృదయపూర్వకంగా వచ్చేదారు శ్రేష్ఠులు అక్కడ ఎట్లుంట్రాంట వాళ్ళు పరిశుద్ధ అలంకృతులై పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని మంచి వలె దేవుని అంటే మంచి వెలుగు అన్నట్టు వెలుగుల వలె అరుణోదయ గర్భంగా ఏంటంటే చంద్రు సూర్యుల నుంచి బయటికి రావడం అన్నట్టు ఏసు ప్రభే కాబట్టి నీతిశ్వరుల నుంచి బయటకు వచ్చే వాళ్ళు ఎక్కడికి వస్తారంట ఏ దగ్గరికి వస్తారంట ఎందుకంటే వెలుగు ఆయన ఈ లోకానికి వెలుగు మనము కూడా ఈ లోకానికి వెలుగు అందుకంటే ఆయనలో నుంచి మనం వచ్చినాం కావద్ది కాబట్టి ఆయన దగ్గరికే పోతున్నాం మనం తిరిగి అది ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది అయితే ఈ మిల్కీస్ దగ్గర క్రమము ఇదొక క్రమము దీనికి సంబంధించి నేను రేపు చెప్తాను డీటెయిల్డ్గా ఈ క్రమం ఏందనేది అప్పుడప్పుడో చెప్పినా కూడా కొంత ఈ యాజకత్వం ఎట్లా ఉంటుంది అనేది అంటే మన తండ్రి ఆ క్రమములనే యాజకులను స్వీకరిస్తాడు ఎందుకంటే మిల్కీ సెదక్ క్రమము చెప్పున నీవు నిరంతరము యాజకుడువ ఇందు అని యహోవా ప్రమాణం చేసి ఉన్నాడు కాబట్టి నిరంతరపు యాజకత్వము మిల్కీ సెదక్ క్రమపు యాజకత్వం అంటే అదొక విధానం అన్నట్టు యాజకత్వం ఆ యాజకత్వానికి సంబంధించిన అప్పుడప్పుడప్పుడు చెప్పింటాను మరోసారి దీర్ఘంగా చెప్తాను కూడా ఈ మిల్కీ అనే యాజకత్వం ఉంటుందంటే సంపూర్ణంగా ప్రేమకి ఆదర్శం సంపూర్ణంగా సమాధానం ఎక్కడ కూడా అల్లర్లు ఉండవు కొట్లాటలు ఉండవు అన్నట్టు అయితే అందుకే నాకు కూడా అనుమానం వచ్చి ఆపేసిన పింపిస్తున్నా కాబట్టి శాశ్వతంగా ఉండే యాజకత్వం వెలికేసేట క్రమంలో ఉండే యాజకత్వం ఆ యాజకత్వాన్ని నిరంతరము స్వీకరించితున్నాడు దేవుడు నువ్వు ఆ యాజకత్వంలోనే ఉండాలనేది తన కుమార్ని హెచ్చరించాడు అది ఆయన ప్రమాణం యహో ప్రాణ ప్రమాణం చేసినాడు ఆయన మాట తప్పనివాడు కాబట్టి ఈ యాజకత్వంలో ఉంటేనే గాని నువ్వు ఆయన సన్నిధిలో నిలబడలేవు ఆ యాజకత్వంలో లేకపోతే మటుకు ఆయన దగ్గర కూడా అందుకే వాళ్ళు ఎవ్వరు కూడా పోలేరు ఆయన సన్నిధికి సర్పంలో తేళ్ళెట్టి బస్సులో పోలేవు దగ్గరికి మనకు తెలిసి ఎన్నో సమాచారం నుంచి మనం వింటున్నాం ఆ వాక్యం ఈ క్రమంని తప్పిన వాడు ఎవడు కూడా ఆయన సన్నిధిలో అడుగు పెట్టలేడు ఆ రోజు మీ నామంన ప్రవర్తించలేదా రోగులను స్వస్థపరచలేదా దయ్యం కొట్టలేదా మీరు ఎవరున్నా తెలియదు ఎందుకంటే మీరు మెల్కీ సెదక్ మీరు ఆచరించలే మెల్కీ మన ప్రభు ఏఎస్ ప్రభు ఆయన యాచకత్వంలో మీరు లేరు మీరు పాత యాచకత్వం అవసరం లేని యాచకత్వంలో మీరు ఉన్నారు అది టెంపరీ యాజకత్వం మన ప్రభు చనిపోయినంత వరకే ఆయన చనిపోయినాక ఆ యాచకత్వం పనికిరాలి టెంపరీ యాచకత్వాన్ని మళ్ళా మీరు పర్మనెంట్ జాయినింగ్ చేశారు అందుకు మీరు అక్రమం చేసిన వారు నిజమైన యాచకత్వంలో ఉంటే మీరు రాజుల్లాగా ఉండేవాళ్ళు మీరు ఇప్పుడు యాజకుల్లాగా ఉన్నారు కానీ మీరు రాజులు అంటే యాజకులు అనేకుల నుంచి ఏదో ఆశిస్తూ ఉంటారు రాజు అనేకులకు ఏదో ఇచ్చేస్తూ ఉంటాడు అనేకుల ఆశ తీర్చేవాడే రాజు మన అటువంటి యాజకత్వం ఇది మెల్కీసేదర్ యాజకత్వం ఆ యాజకత్వంలో ఉండనీయకుండా సైతాను అనేక మందిని మోసగించిండడు అధ్యాయం అంతా దానికి సంబంధించిందే అందుకు ఆయన కోపదినంన రాజులను నల్లగొట్టును వీళ్ళు ఎవరు రాజలు రాజులు వీళ్ళంతా లేవి క్రమం అనుసరించిన వాళ్ళు కోప దినం అంటే తీర్పు దినమన వాళ్ళందరినీ నలగొడతాడంటే కఠీక బేలంలో తొక్కి పడేస్తాడు అన్య తీర్పు తీర్చును దేశము శవములతో నిండి ఇక్కడ ఒకటి ఆశ్చర్యం ఉంది విశాల దేశం అది ఏం దేశం విశాల దేశం మీది ప్రధానుని ఆయన నలువగొట్టిను మనం ఏర్పరచుకుంది ఇరుకు ఇరుకు దేశము లేక ఇరుకు మార్గం దాని ఆపోజిట్ విశాల దేశం వాటి విశాల దేశము మీది ప్రధాని ఎవడంటే సైతానే మీరు చావనే చావరు అని మోసగించిన వాడు అందరూ ఇరుకు మార్గంలో బండరా అంటే విశాల దేశంకి పోయి అందరూ అందుకు శవములతో నిండాల్సి వచ్చింది అందరూ శవమవుతారు మనకి ఇవన్నీ ప్రభు ఎన్నో సంవత్సరాల క్రితమే చూపించాడు అవి నేను చూపిస్తూనే ఉంటాడు నువ్వు ఎన్నిసార్లు ధ్యానించిన ఆయన మంతకు తోడై ఉన్నాడు మనతో పాటు మనకుండి ఇవన్నీ చూపించాలని ఆశపడుతున్నాడు మనం చాలా చిన్న మందనే అయినా కానీ ఆయనకి పెద్ద మందతోనేం లేదు మంద చిన్నదే ఆయన దృష్టిలో ఒక్కొక్కడే ఆయన దర్శించిన వాడు కాబట్టి చిన్న గుంపుతోనే ఇవన్నీ మాట్లాడి చూపిస్తూ విశల దేశము శవంతో నిండి ఉండును దాన్ని ప్రధాని ఆయన నలగొట్టింది సైతాన్ వాడు కాబట్టి ఆయన ఎటువంటి రాజు ఎటువంటి యాజ ఇక్కడ ఒక్కసారి దావిద్రి రాజు కొంతగా తన గురించి చూపిస్తున్నాడు ప్రభు నా ప్రభుత్వం మాట్లాడుతున్నాడు అంటే ఏంటంటే ఆయన గర్భంలో నుంచి రాబోతుండు మెలికి లేక యశ్ ప్రభు తన సొంత కుమారుణ్ణి ప్రభు అని ఎట్లా ఆయన సంబోధిస్తున్నాడు ఇది నాకు ఇప్పటికి కూడా ఆశ్చర్యం ఎన్ని సమచారించి నేను దీన్ని చూసిన ఈ వాక్యాన్ని కూడా నాకు ఇది ఆశ్చర్యకరంగా ఉంటుంది ఎందుకంటే తన సొంత కుమారుణ్ణి ప్రభు ఎట్లా పోలుస్తున్నాడు అంటే ఆయన ఆత్మలో ఇది ఆల్రెడీ తెలుసుకున్నాడు ఎన్ని గంటలు ప్రార్థిస్తే కానీ ఆయనకి ఈ సత్యం అర్థం కాలేదు ప్రార్థన పరుడు రాత్రంతా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసినా లేదా పురియా భార్యతో క్షయణించినాక పాపం చేసినాడు నశి ప్రవక్త వచ్చి చెప్పిండు నాతాన్ ప్రవక్త అప్పుడు రాత్రి అంతా ఏడ్చిండు మట్టిలో దూలిలో నోనె పట్ట కట్టుకొని దూరిలో పడి ఏడ్చిండు ఆయన ప్రార్థన జీవితం అట్లుండే చాలా భయంకరమైన శ్రమను అనుభవించిన వాడు కదా తన కుమారుడు కూడా అట్లనే శ్రమను అనుభవించింది ఈ లోకంలో దానికి ఆపోజిట్గా సొలోమాన్ జీవించిండు సుఖానుభవాన్ని ఆశ్రయించింది సొలోమాన్ తన ద్వారా ఆ విగ్రహారధనంతా దేశంలోనికి తీసుకొని వచ్చాడు అన్యులను వివాహాలు చేసుకున్నాడు వాక్యానికి విరుద్ధంగా కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు మరికొన్ని చూపించి వాక్యాన్ని ముగిస్తా ఆది కాండము పద్నాలుగో అధ్యాయంలోకి తిరిగి మనం వెళ్ళిపోదాం ఆదికాండము పద్నాలుగో అధ్యాయము పదిహేడు ఇరవై మూడు వర్షాలలో ఇక్కడ ఏడు మంది రాజుల గురించి ఆయన అబ్రహాము వాళ్ళని ఓడగొట్టి వచ్చినట్లు మనం చూస్తాం పద్నాలుగవ అధ్యాయం ఆదికాండము పద్నాలుగవ అధ్యాయం చూడండి ఇక్కడ ఏముందంటే షీనారు మొదటి వచ్చినప్పుడు షీనారు రాజైన అమ్రాపేలు ఎల్లాసరు రాజైన అర్యోకు రెండవడు ఏలాము రాజైన కదల్రామేమూరు గోయిల రాజైన తిదాలు అను వారి దినములలో ఈ నలుగురు రాజులలో వారు సుధమా అంటే ఐదవ రాజు సుధమా రాజైన బెరాతోను గుమర రాజైన బిర్తాతోను ఆత్మ రాజైన షీనాబుతోనూ సెబోయిల రాజైన షెమెబేరుతోనూ సోర సోయాలను బెలరాజులతోనూ యుద్ధం చేసి చేసేదంటే ఇక్కడ యాక్చువల్గా నేను చూసిన కానీ తొమ్మిది ఉన్నాయి తొమ్మిది ఉన్నాయి ఐదు ఉన్నాయి రాజు ఎల్సరు రాజు ఎలాము రాజు ోయీల రాజు సుధమరాజు ధోమరాజు కుమరరాజు ఆత్మరాజు సెబోయుల రాజు సోయారు తొమ్మిది ఏడు గారు కానీ తొమ్మిది ఉన్నాయి ఇక్కడ అంటే తొమ్మిది దేశాల మీద యుద్ధం గెలిచినట్టే మొదటి ప్రపంచ యుద్ధం ఇదే తొవ్వదు అన్నట్లు మొదటి ప్రపంచ యుద్ధం ఎక్కడ జరిగిందంటే ఆదికాండం పద్నాలుగో దేన జరిగింది వీ వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్ధిము లోయలో ఏకంగా కూడి పన్నెండు సంవత్సరంలో కదర్లాయే మేరకు లోబడి పదమూడవ సంవత్సరంలో తిరుగుబాటు చేసేది పద్నాలుగవ సంవత్సరంన కదుర్లాయమేరును అతంత కొడున్న రాజులను వచ్చి ఆస్తారోతు కర్నాయిములో రెఫయిముల హాములో జూజీలను షావే కిరియాత్యాయము మైదానములో ఏమీలను కొట్టిరి మరియు హోరీలను అరణ్యము దగ్గరన ఏల్పారాను వరకు తరిమి షేయిరు పర్వత వారిని కొట్టిన తరువాత తిరిగి కాదేశును ఏన్మిష్పాత్ కు వచ్చి అమాలేఖీల దేశమంతటిని హసోను తామారులో కాపరమున్న అమోరిలను కూడా కొట్టిరి అప్పుడు సదమరాజును గుమ్మర రాజును ఆద్మరాజును సెబోయము రాజును సోయరు వారితో అనగా ఏలాము రాజైన కదుర్లామేరు గోయిల రాజైన తిదాలు హీనరు రాజైన అమ్రాఫేలు ఎల్సారు రాజైన అర్యోకు అని నలుగురు రాజులతో ఈ ఐదుగురు రాజులు యుద్ధం చేసేవి కాబట్టి మొట్టమొదటి ప్రపంచ యుద్ధము నైన్టీన్ లెవెన్ నైన్టీన్ ఫోర్ నైన్టీన్ లో జరిగింది యాక్చువల్గా అయితే నైన్టీన్ లో ఈ లోకం అంతా రెండుగా విభజింపబడి కొట్టుకునే స్థానం అని పాపం చాలా మంది చనిపోయినారు ఈరోజు కూడా చరిత్ర నేను చూస్తూ ఆ యుద్ధంలో చిక్కబడ్డ వాళ్ళు ఒక గుహలో పోయినప్పుడు గుహ ముందు బాంబేస్తే గుహ మూత పడిపోవడం గుహలు ఊపిరాడక తిండి లేక కొంతకాలం ఉండి గుహలను చనిపోయినాక ఈ మధ్య ఆ గుహని తోడితే వాళ్ళకు అనిపించడము చలి ప్రాంతాలు కాబట్టి శవాలు కుళ్ళిపోకుండా అట్లనే ఉండడము అవన్నీ చూసారు వంద సంవత్సరాలు దగ్గర దగ్గర అంటే పంతొమ్మిది అంటే వంద సంవత్సరాలు వంద సంవత్సరాలు శవాలు అట్లనే ఉన్నాయి మొన్న మొన్న తీసిపోయి ఎవరు వాళ్ళ మునిమాన్మాడులు ఉంటే వాళ్ళకి పిచ్చి సమాధి చేసేసారు ఇవన్నీ వింటే బహు ఆశ్చర్యకరంగా ఉంటాయి ఆ కానీ మనకి బైబిల్ చెప్తుంది మొట్టమొదటి ప్రపంచ యుద్ధము ఇక్కడ జరిగింది నలుగురు వీళ్ళు ఐదు మంది వాళ్ళు అయితే ఇక్కడ ఈ యుద్ధంలో ఏం జరిగింది అనేది మనకి ఇప్పుడు ఆ ఐదు మంది రాజులు ఈ సతమా సోయారు ఆ ఈ రాజులు ఆద్మ సెబోయము ఈ సుధమ గుమర ఆద్మ సెబోయము సోయారు ఈ నాలుగు దేశాల మీద అల్లిగంధకమల్ కుమరించబడినట్లు మనం చూస్తాం యాక్చువల్గా ఇది దేవుడు సుధమ గుమరా కాల్చినట్టు కానీ కాదు అది ఉంది వాక్యం సుధమ గుమర మీదనే కాదు ఈ ఆద్మ మీద కూడా దాని తర్వాత మీదను సెబోయము మీదను అది పడినట్టు మనం చూస్తాం ఆద్మ మీదను సోయారు మీదను ఇవి నాలుగు దేశాలు అన్నట్టు నాలుగు దేశాల మీద పడింది అగ్నిగ కమలారోజు కాబట్టి ఇప్పుడు ఏమైందంటే అప్పుడు సదమరాజును గుమ్మర రాజును ఆత్మరాజును శబైము రాజును సోయారును బెలరాజులను బయలుదేరి సిద్దిముల వారితో అనగా ఏలాం రాజైన కదుర్ రామేరు గోయిల తిదాలు షీనారు రాజైన అమరాపేలు షీనార్ అంటే మల్లబబ్లో ఎల్సారు రాజైన అరియోకు అన్న నలుగురితో ఆ ఐదుగురు రాజులు యుద్ధం చేసేవి ఆ సిద్ధి ము లోయలో విస్తారమైన మట్టి కీలు గుంటలు ఉండెను సుధమ గుమర రాజులు పారిపోయి వాటిలో పడిరి శేషించిన వారు కొండకు పారిపోయి ఇది ఆశ్చర్యం కదా కీలు అంటే అది మన మన మన భాషలో మనం రోడ్లు డాంబార్ మట్టి కీలు ఆయిల్ ఆయిల్ ఉంటుంది అంట అండ్రికిరీళ్ళు సదమ కుమర రాజులేమో అది స్వాది అప్పుడు వారు సదమ కుమరాల ఆస్తి యావత్తున్నది వారి భోజన పదార్థములు అన్నిటినీ పట్టుకుని పోయినట ఆ తకిన ఐదు మంది రాజులు మరియు అబ్రాహాము సహోదరుని కుమరైన లోతు సోయర్ లో కాపురం ఉండి కనుక అతనిని అతని ఆస్తిని కూడా పట్టుకొని పోయిండ్రు అది లోతు చేసిన తప్పు లోతు అబ్రాహామ్ని విడిచిపెట్టి వెళ్ళి ఏం చేసిండ్రు దక్షిణ దిక్కున గుడరం వేసుకొని మెల్లగా సదమా లోపలికి పోయిండ్రు ఆయన బయటనే ఉండింటే కాపాడబడేటోడు ఆయన లోపల పోయి గుడరా వేసుకుంటాడు కాబట్టి ఈ ఐదుగురు రాజులు వచ్చి ఏం చేసిండ్రు ఈ సుధమ్మ గుమరాల ఆస్తిని అంతా తీసుకొని పోతూ పోతూ కూడా వర్కపోయారు తన తమ్ముడు కజిన్ అంటాను ఇంగ్లీష్ లో తన సహోదరుని కుమారుడైన లోతు సహోదరుని కుమారు అంటే కదా కజిన్ కాదు కుమారుడే కాబట్టి తన అబ్రహము సహోదరుని కుమారుడైన లోతు సోయర్లో కాపురం ఉండేది కనుక అతన్ని అతని ఆస్తి పట్టుకుని పోగా తప్పించుకుని ఒకడు వచ్చి ఇది నాకు ఎప్పుడు ఆశ్చర్యం ఉంటుంది బయగులంతట్లో ఎప్పుడు ఒకడు తప్పించుకుంటా ఉంటాడులో తప్పించుకుని ఉంటాడా ఎందుకు తప్పించుకుంటాడంటే వాడు వచ్చి దేవుని బిడ్డలకి సు వార్త వాక్యం చెప్పడానికి దావిధ్య కాలంలో అంటే ఆ ఒకడు తప్పించుకుంటాడు కూడా యోగడైనాడు తప్పించుకొని వస్తా ఉంటాడు అది అంటే ఎప్పుడు దేవుడు ఒకరిని కాపాడుతా ఉంటాడు అనేది తప్పించుకున్న వాడు ఎప్పుడు లక్ష నలభై నాలుగు సాదృశ్యం అన్నట్టు ఎందుకంటే వానికి ఒక పని అప్పగించండి సత్యాన్ని ప్రకటించానికి వాడు వాడు వచ్చి సత్యం చెప్పాలన్నట్టు అప్పుడు వారు తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రిడ్ అయిన ఆ సంగతి తెలిపిన అయితే బైబిల్ అంతటా ఎక్కడ కూడా ఉండదు ఈ హెబ్రిల్ అనే పదం ఎక్కడికెళ్ళి వచ్చిందో ఆశ్చర్యంగా ఉంటుంది బైబిల్ అంతట ఎక్కడ కూడా కనిపించదు ఈ వచ్చారంటే ఒకటే క్లు ఏంటంటే వీళ్ళ పూర్వీకులలో ఒకని పేరు ఎబర్ వంశవాహిని చూస్తాం ఎబెర్ అనేవాడు ఆ ఎబెర్ పిల్లల్ని హెబ్రిల్ అంటున్నారు ఎబర్ హెబర్ హెబర్ హెబ్రి అయిపోయింది మళ్ళీ ఆ గురించి ఎక్కడ మనం బైబిల్లో ఎందుకు అంత పావ పాపులర్ అయ్యింది అన్న ఆయన పేరు ఎందుకు అంతగా విస్తరించిందో మనకు ఎక్కడ తెలియదు ఈ రోజు కూడా తెలియదు కానీ ఆయన సంతతి వారిని హెబ్రియులు అంటారు అంతే అంతకంటే మనకేం అయితే అబ్రహాము హెబెర్ నుంచి వచ్చిన కాబట్టి అబ్రహాం కూడా హెబ్రిడ్ అక్కడ పదం ఆ పదం అన్నట్టు పన్నెండు గోత్రికోళ్ళు ఎప్పుడొస్తారు చాలా సంవత్సరాల తర్వాత బయటకు వస్తారు నాలుగు సంవత్సరాల తర్వాత వాళ్ళ వంశాలు బయటకు వస్తాయి కానీ నాలుగు సంవత్సరాలకి ముందు వీళ్ళంతా హబేర్లు లేక హెబ్రియులు అట్లా అన్నట్టు అట్లా అర్థం చేసుకోవాలా అయితే తప్పించుకున్న ఒకడు వచ్చి హిబ్రేన్ అబ్రామ్కు ఆ సంగతి తెలిపను అప్పుడు అతడు ఎష్కోలు అనేరు సహోదరునైన మమ్రే అను అమరీయులుని అమరీయుని ఎలును వనములో కాపడముండేను వీరు అబ్రాంతో నిబంధన చేసి కొనిన అబ్రామ్ తన తమ్ముడు చిరపటబడి విని తన ఇంట పుట్టి అలవర అలవరచ్చబడిన మూడు వందల ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు మూడు వందల పదహైదు మందు ఊరిని వెంట పెట్టుకొని మటుకు ఆ రాజులను తరిమింది ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నాకు ఆయన ఇంట్లో పనిచేసేటోళ్ళు పనిచేసేటోళ్ళు ఆ ఐదు దేశాస్తుల రాశుల కింద రాజులు వాళ్ళు కఠినమైన రాజులు కథల రామ వీళ్ళందరూ కఠినులు చాలా వాళ్ళు సదమగుమర రాజులను ఎలా వీళ్ళందరినీ తరిమి తరిమి కొట్టిండ్రు ఆత్మ రాజును మన సోయరు రాజు ఇటువంటి నలుగురు రాజులని తరిమి తరిమి కొట్టిన వాళ్ళు అబ్రామ్ దగ్గర మూడు వందల మంది పనోళ్ళు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళిందా అభిషేకం ఆ ఐదు మంది రాజులను వెంటబడిన తరిమి తరిమి కొట్టిందంట ఆశ్చర్యం అనిపిస్తుంది దేవుని అభిషేకం ఉన్నప్పుడు ఎట్లుంటుందని అడిదు అది మనం అర్థం అర్థం చేసుకోవడం చాలా కష్టం వారిని ఏవర్ తరం కొట్టింటే ఆ రాత్రి వేళ అతడును అతని దాసులను వారి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమతటునున్న హెబా మటుకు తరిమి ఆస్తి యావతి తీసుకు యవత తిరిగి తెచ్చి తన తమైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాను అతడు కదర్లా ఏమేరును అతనితో కొన రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సుధమరాజు అతని ఎదుర్కొన్నటకు రాజు లోయ అంటూ షావే షావేయ లోయ మట్టుకు బయలుదేరి వచ్చింది అయితే ఇది ఏంటంటే ఆ ఐదుగురు రాజులు సుధమరాజుని ఓడగొట్టిండ్రు ఈ సుధమరాజులందరు పరిగెత్తిపోయారు వాళ్ళ అబ్రాంబాయి వాళ్ళందరిని ఓడగొట్టిండ్రు అంటే చంపేసిండు వాళ్ళు ఐదు మందిని చంపేసిండు చంపేసి వస్తుంటే ఈ సుధమరాజు ఆ నువ్వు మాకు మంచి పని చేసినవు మా శత్రుని మా నుంచి నిర్మూలించు అని ఆయనకి ఆయనకి చూడండి ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఎప్పుడన్నా కానీ దేవుడు నిన్ను ఆశ్రయించబోక ముందు సైతాను నిన్ను శోధిస్తూ ఉంటాడు దేవుడిని నీ దగ్గరికి రానియకుండా అడ్డగించడానికి చూస్తూ ఇక్కడ కూడా అదే జరిగింది అబ్రాహం జీవితంలో అబ్రాహము తిరిగి వస్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఆ లోయ దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే సుధమరాజు అతన్ని ఎదుర్కొంటకును రాజు లోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చాను మరియు షాలెము రాజన్ను మెలిగేసే దక్కు రొట్టెను ద్రాక్షరసను తీసుకుని వచ్చాను అతడు సర్వోనతలకు దేవునికి యాజకుడు ఇక్కడ ఉంది కదా ఈయన సర్వోనకు దేవునికి యాజకుడు అంట ఇది చాలా ఆశ్చర్యం ఉంది కదా ఆది కాండంలో ఎవరు ఎట్లా బయలుపరచబడింది ఇది దావిదికి ఎట్లా బయలుపరచబడింది ఇది పౌరుకి ఎట్లా బయలుపరచబడింది ఈ ముగ్గురు తప్ప ఎవ్వరు మాట్లాడే గురించి మళ్ళా మనమే మాట్లాడుకుంటున్నాం కొన్ని వేల సంవత్సరాల క్రితం తర్వాత ఇది దేవుని మన తండ్రి ప్రమాణం చేసింది ఈయన ఈయన యాచకత్వము శాశ్వతంగా ఉండేది దీన్ని ఎవ్వరు చేయడానికి వీల్లేదు అప్పుడతడు అబ్రామ్ను ఆశ్రయించి ఆకాశం భూమికి సృష్టికేతయ్య కర్తయ్యను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహ్ ఆశ్రయింపడును కాక అని అని అనేది అయితే ఇక్కడ మెల్కి సిధకు అబ్రామ్ను ఆశ్రయించాడు అంటే బహుమానాలు బహు ఆస్తి రివర్స్ అబ్రామ్ కూడా ఇచ్చి నేను దశమ భాగం తన సంపాదన అంతట్లో దశమ భాగం ఇచ్చినట్టు మనం చూసింది నేను అడిగిన ఇది చూసి సుధమ రాజు మనుషులను నాకు ఇచ్చి నీవే తీసుకున్నామని అబ్రామ్ చెప్పగా అబ్రామ్ ఏం చేసిందంటే ఈ లోతు ఆస్తినే కాకుండా సుధమరాజు ఆస్తి కూడా వాప పట్టుకొచ్చింది తన బిడల మనుషులు కూడా పట్టుకొచ్చింది నా మనసులు నాకు ఇచ్చి నా ఆస్తి నువ్వు తీసుకో అంటున్నాడు అబ్రాహ్తో అప్పుడు అబ్రాహాం ఏమన్నా అంటే నేను అబ్రహాము నేనే అబ్రాహాంను ధనవంతునిగా చేసి నీవు చెప్పుకున్నట్లు ఒక నూలు పోవైన చెప్పులో నీ వాటిని ఏదైనా తీసుకొనక తీసుకోనని ఆకాశం నాకు భూమికి సృష్టికర్త అయినగు సర్వోనతుడూ దేవుని నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేయిచున్నాను ఆశ్చర్యాన్ని కాబట్టి సుధమారాజు గురించి తెలిసి అబ్రాహ్మణకి అపవిత్రత జీవితం జీవించండి వాటి ఓడిపోయిండు వేరే సంపాదన నాకేందు దొంగ సంపాదన కాబట్టి నేను ఒకటి అర్థం చేసుకుని ఏంటంటే బైబిల్లో ఎప్పుడైనా నీ ఇవన్నీ ఓపెన్గా తిరిగి చూపిస్తాను క్షపితమైనవి మీ ఇంటికి తెచ్చుకోవద్దు ఎందుకంటే ఆకాను గురించి మనం చూస్తాం బైబిల్లో ఎరికోవాలో క్షపితమైన వస్తువులను పట్టుకొచ్చిండు దేవుడు ఏమన్నాడంటే ఎరుకోలో ఉన్న ఆ వస్తువులన్నింటినీ ఆయన సన్నిధికి తీసుకుంటాం అన్నాడు ఎందుకంటే ఆ ఎరికోలో ఉన్న ఈ బహు భయంకరమైన పడిపోయిన ఆత్మలు దేవదూతల ఆత్మలు వారి సంతానం బహు కఠినమైన దయ్యాలన్నట్టు ఆ దయ్యాల ఆత్మలు ఆ వస్తువులలో ఉన్నాయి కాబట్టి అవి నువ్వు నీ నీ కుటుంబాలంతా నష్టమైపోతాయి అని చెప్పిండు కాని ఆ కాన్ ఏం చేసిండు ఆ బంగారు కమ్మి తీసుకొచ్చి పెట్టుకున్నాడు ఇంట్లో దానివల్ల మొత్తం వాళ్ళ కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయింది ఆ దయ్యాలు చాలా భయంకరమైన దయ్యాలు అవి అందుకే మనము ఎవరి వస్తువులు పడితే అది తెచ్చుకోవద్దు ఇంటికి ఎవరైనా మీఠా డబ్బాలు తీసుకొచ్చినా వాటిని డైరెక్ట్ తెచ్చుకోవద్దు ఇంటికి వాడు నిన్ను మర్చిపోయేటట్లు చేస్తాడు నువ్వు దాని వాటి మీద చేయిబెట్టి ఆ డక్కెను ఓపెన్ చేసి నువ్వు ప్రేయర్ చేసి ప్రవ్వ దీన్ని శుద్ధీకరించు ప్రవ్వా ఏ సూకరిస్త నామంనా అని ప్రార్థన చేయకుండా నువ్వు తిన్నావు అనుకో ఫినిష్డ్ వాడి దగ్గర ఉన్న రోగాలన్నీ వాడి దగ్గర ఉన్న దయ్యాలన్నీ మీ ఇంట్లోకి వచ్చేస్తాయి నిషేధంలోకి వచ్చేస్తాయి ఎవడన్నా నీకు బహుమానాలు ఇచ్చినప్పుడు వస్తువులు తీసుకొచ్చినప్పుడు బట్టలు తీసుకొచ్చినప్పుడు ఏ వస్తువులు తీసుకొచ్చినా కానీ ఈ విషయం నువ్వు అర్థం దాని వెనక డీమన్ దయాలు ఉంటాయి దురాత్మలు ఉంటాయి అవన్నీ నీ ఇంట్లోకి వచ్చేస్తాయి కాబట్టి ప్రభు మనకు చూపించిండి ఇవి ప్రతి వస్తువుని నువ్వు శుద్ధీకరించి శుద్ధీకరించు ప్రభు అని ప్రార్థించకుండా దాన్ని తెచ్చుకొని దించకపోతే అవి వచ్చి నిన్ను నీ కుటుంబాన్ని మొత్తం ముట్టేస్తే నేను చెప్పినా కదా మా తాతల మీద వాళ్ళు బహుధనికులు విపరీతమైన మంత్రాలు చేసిండ్రు ఆ దయ్యాలు తరతరాలు ఉండేటట్టు చేసి అవి ఒక తరం నుంచి ఇంకో తరానికి వచ్చేసినాయి ఆ రెండు తరాలను సర్వనాశనం చేసినాయి వాళ్ళు సంపూర్ణమైన జీవనం జీవించలేక ఆయుష్ తగ్గిపోయి చిన్న వయసులో చచ్చిపోయారు అంత పెద్ద మా ఫాదర్ ఒక్కడే మీరు జానకాలం బ్రతికున్నాడు ఆయన కూడా మేంబడించి నేను నేను చూసినా నా ఆయన తర్వాత రెండు తరాల తర్వాత మూడవ తరం మేం మా మీది మా తమ్ముళ్ళని అటాక్ చేసినాయి కొంతమంది జీవితాలు సర్వనాశనం చేసి పెట్టేసినాయి మా తమ్ముళ్ళలో ఇద్దరు ఇద్దరు జీవితాలు మొత్తం డిస్ట్రాయ్ అయిపోయినాయి కానీ మా అన్నను బట్టినై మేము నా దగ్గరకు వచ్చినాయి ఎంతో ప్రయత్నించాయి ఆ పూర్వీకుల మీద చేసిన ఆత్మలు కానీ నేను ఎక్కువ ప్రార్థనలో ఉండేవాడిని కాబట్టి అవి నన్ను ముట్టలేకపోయాడు కానీ ప్రార్థన మానేసినాక వచ్చేసాడు మళ్ళా పట్టుకునే ప్రయత్నించాడు అవి కానీ అప్పుడు నాకు చూపించిన దేవుడు ఇవి ఉపవాసం ద్వారా తప్ప పోని పోయి అందుకు నేను ఉపాస ప్రార్థనలు చేస్తూ ఉంటాను ఎక్కువసేపు ఉపా ప్రార్థనలు ఉంటాను ఎక్కువసేపు ఆరదనలో ఉంటాను ఎక్కువసేపు వర్షిప్ చేస్తూ ఉంటాను ఎప్పుడు టైం దొరికితే రాత్రి అంతా కూర్చుంటా ప్రార్థనలో ఇద్దరు రాకపోతే మనకు ప్రార్థనలో కూర్చుంటా ఎందుకంటే ఎప్పుడో అవి పక్కడబందిగా చేసి పెట్టేరా దుష్టాత్మలను దానివల్ల మా పూర్వీకుల ఆస్తి ఒక్క చిల్లిగా అవ కూడా మా తాతల ఆస్తి వాళ్ళని చూడలేకపోయాను తండ్రి తండ్రి సైడ్ కానీ తల్లి సైడ్ కానీ వాళ్ళని చూడలేదు నానమ్మని చూడలేకపోయినాను అబ్బాయిని చూడలేకపోయినాను పెద్ద నన్ను చూడలేకపోయినాను చిన్న చూడలేకపోయినాను అందరూ చాలా త్వరగా చనిపోయారు విస్తృతంగా చనిపోయారు ఒకనా రక్తం కక్కని చనిపోయింది కరెంట్ షాక్ గౌడ్ చచ్చిపోయాడు ఇంకొక తాగి తాగి రక్తం కక్కి మొత్తం వాళ్ళ కుటుంబం అంత చాలా సంవత్సరాల తర్వాత యాభై ఏళ్ళ నేను మా తండ్రి పుట్టిన దేశ ప్రదేశానికి వెళ్ళిన ఆ ఇల్లు వరకు అప్జేసుకున్న పెద్ద గుండాలు దాన్ని సంపాదించుకోవాలంటే ఆల్రెడీ అక్కడ ఎన్నో డీమన్ స్పిరిట్స్ ఉన్నాయి శక్తులు ఉన్నాయి వాటన్నిటినీ ఎదుర్కొని నేను తిరిగి డబ్బు పెట్టి ఆ గవర్నమెంట్ల చుట్టూ తిరిగి కోర్టుల చుట్టూ తిరిగి పేపర్లు లేకుంటే పేపర్లు తయారు చేసి దాన్ని సంపాదించుకుంటే మళ్ళా పోయి ఆ డీమన్స్ లా కూర్చున్నట్లే ఉంటుంది నా పరిస్థితి దేవుడు ఎంతో ప్రేమ గలవాడు అది విడిచిపెట్టేసి రమ్మన్నాడు బయటకు వచ్చేసినాం పేపర్స్ లేవు ఆ ఇల్లట్లనే శిథిలంగా ఉంది ఎవరున్నర ఓరున్నారో కానీ నేను అక్కడికి నాకు నిజంగా ఫీలింగ్ వచ్చింది ఆ డీమన్ స్పెయిట్స్ ఎంతకాలం కీళ్ళు దొరికింది రానీష్ కానీ నా చుట్టూ దేవుడి అగ్ని ఉంది కదా గోలిపేరి రక్తం ఉంది నా తలకాయ మీద ఏం చేయగలవాడు ఏం చేయలేకపోయినా మా ఫాదర్ పుట్టిన ఇంటిని చూసి వచ్చినా కానీ మేము ఇంతవరకు అడుగు పెట్టలేకపోయినాం ఏం సెంటిమెంట్ లేదు ఎందుకంటే నువ్వు అక్కడ పోతే నువ్వు కూడా ఎంతో త్వరగా చనిపోయేవాడిని నేను కూడా చాలా ట్వంటీ థర్టీ ఇయర్స్ లోపల చనిపెట్టని నేను ఆ స్పిరిట్స్ అట్లా వింటాడి నన్ను ఎంతగా వింటాడినా ఇక మా మదర్ కూడా తెలిసిపోయింది ఎంతగా ప్రార్థన చేసింది ఆమె కూడా ఆ స్పిరిట్స్ని రానియకుండా అందుకే నేను విషయం అర్థం చేసుకున్నా ప్రతి వస్తువు నువ్వు తెచ్చుకున్నప్పుడు నీ ఇంట్లో దాని మీద నువ్వు ఆశ పెట్టుకోవద్దు ఎందుకంటే అందులో స్పిరిట్స్ ఉంటాయి వాడికి మార్గం అదే ఆ రూపకం వస్తాయి డీమన్ శక్తులు అపూర్వీకుల భూముల ద్వారా పూర్వీకుల ఇండ్ల ద్వారా పూర్వీకుల వస్తువుల ద్వారా వాళ్ళ బట్టల ద్వారా ఆ స్పిరిట్స్ని మన ఇంట్లోకి రానియకుండా మనం వాటిని ఆశించుకోవాలా లేకుంటే ప్రభు దీన్ని శుద్ధీకరించి ప్రభు అని ప్రార్థించాలా లేకపోతే ఆ ప్రార్థన చేయకపోతే మటుకు వాళ్ళకి ఏ రోగాలు ఉన్నాయో అవన్నీ నీకు వచ్చేస్తాయి అందుకు తాత రోగాలు మనమళ్ళకు వస్తాయి వాళ్ళకి డయాబెటీస్ ఉంటే నీకు డయాబెటీస్ వాళ్ళకి షుగర్ ఉంటే నీ షుగర్ వాళ్ళకి కాటలో ఉంటే నీ కావాలి వాళ్ళు ఏమంటే అరే మా తాతలకు ఉంటే అందుకే నాకు వచ్చింది అంటారు కానీ వానికి అర్థం కాని అది డీమన్ స్పిరిట్స్ అని అది మనకు అర్థం అవుతుంది వానికి అట్లా అర్థమవుతుంది సైన్స్లో చదువుకుంటానికి కాబట్టి అబ్రాన్కి ఇది ఎప్పుడూ అర్థమైపోయింది సుధమ్మ రాజు వాడు అపవిత్రంగా సంపాదించుకున్న ఆస్తి నాకండ్ల ఒక్క నూలు పువ్వు కూడా అవసరం లేదు నాకు ఆయన ఆల్రెడీ ఓడిపోయిన రాజు ఓడిపోయినందుకెళ్ళి నేనేం తీసుకుంటా ఎట్టి పరిస్థితి తీసుకోండి ఎందుకంటే తీసుకుంటే నేను కూడా ఓడిపోతా భవిష్యత్తులో ఈ సీక్రెట్స్ మనకు అర్థమైతే మనము ఎవరు విజయవంతంగా లోకంలో ఎవరు ఆశ్రయింపబడ్డరో ఈ లోకంలో వాళ్ళ సహవాసంలోనే జీవించడం నేర్చుకోవాలి మనం వాళ్ళతో పాటు తిరిగిన్నప్పుడే మనం కూడా ఆశ్రయింపబడతా ఉంటాము కాపాడబడుతూ ఉంటాం అటువంటి కాపుదల దేవుడు ఆ యొక్క క్రమము ముఖ్యంగా మెలికిసేది క్రమంలో నన్ను నిన్ను యాజకులుగా తయారు చేసిన దేవుడు యాజకురాలుగా తయారు చేసిన దేవుడు సమస్త గత మహిమా ప్రభావంలు ఆయనకే చెల్లునుగాక యుగ యుగములకు ఆయన నామము ఉన్నతమైన నామం ఆకాశం అందేగాని భూమి అందేగాని ఏ నామంకి లేదంత ఆధిక్యత నామం ప్రతి మోకాలు ఆ నామంను వంగాల్సిందే అటువంటి క్రమంలోనికి ప్రభు మనం తీసుకొచ్చేందుకు తనకి ఎంతో వదనలు అర్పించుకుందాం ఈ క్రమం గురించి నేర్చుకొని ఇతరులకు మనం ప్రకటిస్తాం అటువంటి సేవలను అర్పించడం ప్రార్థిస్తాం పరశుధర వండ్రి వదనాలనైనా రేసయ్యా ఈ మధ్యాహ్న కాలంలో మీ యొక్క వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని భాగ్యాన్ని నాకు మీకు ఎంతో వదనాలు తండ్రి నేను ఎంతో ఆనందము మీ వాక్యంలో ఎంతో సంతోషం అవునైనా ఆనంద బాష్పములు బయటికి వస్తున్నాయి ప్రభావ మీ యొక్క వాక్యం తి వింటున్నంత కవర్ వారు ఎందుకంటే ప్రభావ ఇది ఒక తరానికి మీరు భద్రపరచిన ఈ వాక్యాలు ఆ తరంలో మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారని మాలో ఏ గొప్పతనం లేకున్నా ఏ యోగ్యత లేకున్నా మాకు మీరు ఆ యొక్క ఇచ్చినందుకు మీకు ఎంతో బంధనాలు మీ చూడ రుణం చెల్లించుకోలేము ప్రభు మా జీవితకాలం మిమ్మల్ని శృతిస్తాం గనపరుస్తాం మిమ్మల్ని కొనియాడుతున్నాం మిమ్మల్ని పొగుడుతున్నాం మీ నామాన్ని ప్రకటిస్తున్నాం అటువంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేసినందుకు మీకు ఎంతో వదనాలు నేను ప్రభువా ఈ సంవత్సరం మీరు విశేషమైన ఆయక శక్తులు అనుగ్రహిస్తున్నారు సైతం రాజా నిత్త నేను మీ మహిమార్థంగా మేము వాడతాం వాటి ఈ విధంగా మేము శపథం చేస్తున్నాం ప్రభు ప్రతి పరిస్థితుల్లో ఆ మిమ్మల్ని గణపరచడం కొరికే మేము వాడతాం అటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసి మరోసారి అనేక మంది పాలు పంధులైనంటుండగా వాళ్ళని కనికరించండి వారి పట్ల తండ్రి కృపను చూపించండి మీ తట్టు ఆకర్షించుకోమని ఏ సుకరిస్తున్నాం అమ్మ ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రార్థన పరిశుద్ధిల గొప్ప దేవ సర్వశక్తి మందిరాజింగల తండ్రి మహోనతుల దేవ నీకు వన్నాలిసయ్య సర్వనదుల సర్వసృష్టికి మూల కానుకుడు దేవ ఇసు ప్రభావ తండ్రి నీకే వన్నాలిసయ్య నీకే కృతజ్ఞతలు ప్రభావ నీకే కృతి సూత్రమైన గొప్ప తండ్రి నా దేవ ఇసు ప్రభావ మీ ద్వక్యంగా మాత్రం మాట్లాడిన ప్రభ నీకు వందాలిసయ్య నా దేవ నా ప్రభా మమ్మల్ని మెరుపు చెప్పే క్రమంలో ప్రభావ మిమ్మల్ని నిలబెట్టిన ఓ దేవ ఇసయ్య నా తండ్రి దావేదికది బయలుపరచబడింది విశేషంగా బయలుపరచబడింది ప్రభావ ఈ ప్రాంతంలో ఉన్న మాకు ప్రభావ ఈ యొక్క ఈ విషయాన్ని మీరు మాకు బయలుపరిచిన ప్రభావ గొప్ప దైవానికి వర్ణాలేషయ్యా మీకే గొప్పతాం ఆయన థ్యాంక్ యూ మా కనులు ఎంత ధనివలే ప్రభావాత మీరు మా కళ గురించిన ప్రభావం నీకు అన్నాలిసేయ్యా నా ప్రవాణ దాన్ని మమ్మల్ని ఏం దేనికి పనికిరాని మమ్మల్ని ప్రభావ నేను ఇంతగా స్థితిగా మమ్మల్ని ఏమైతే ప్రాభావ మాకు ఈ విషయాలు బయలుపడుతుంటే ప్రభావ ఇదెంత గొప్ప దేవుడు వేసయ్యా మాకు దళిత ఇచ్చినా ప్రభావం కేవలం మీరు ఇచ్చినా ప్రభావ నీకు వర్ణాలు వేసాయా ఓ ప్రభు వివరించుకోవడానికి వీటిగా ప్రభావ మాకు చూపిస్తున్నారు మాకు మాట్లాడుతున్నారు ప్రభావ నా దేవా యొక్క మెలిగిస్తే క్రమంలో నిరంతరమే యాజకులుగా మీరు ఉన్నారు ప్రభా యాజకత్వం మీ ద్వారా ప్రభావ మాకు మీరు మీరు తండ్రి నీకు వందానిసయ్య నీకే కృతజ్ఞతలు అందించుకున్న గొప్ప దేవా అబ్రహామిశా యాక గొప్ప దేవా నీకే స్తోత్రమైన యుగ యుగంలో నీకే మహిమ ఘనత ప్రభావం కలుగున్నా కాలియ నా తండ్రి నా దేవానికి వందనిసయ్యా వాక్యం ప్రభావ మహదేవులను భద్రపరచుకోలేకపోవా ఈ క్రమంలోకి మేము దినదినం మేము ఆత్మీయంగా ఇంకా ఎదగాలేసే ప్రభావా ఇంకా ఎన్నో విషయాలు ప్రభావా నెలకిసే క్రమం ఇంకా ఎన్నో ప్రభావం మాట మాట్లాడుతున్నారు ప్రభావా అయినా ప్రతి దినం ప్రభావ మీకు తాజా మనం నిర్మాక అంగిస్తున్నారు కావా నా తనది మేము ప్రతి క్షణం మేము తినాలా ప్రభావ మళ్ళీ ఎంతగానో మా హృదయం ఉల్లసిస్తుంది ప్రభావ హృదయం సంతోషిస్తుంది ప్రభావ ఓ ప్రభా నా తండ్రి గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహిస్తుంది మీకు జీసస్ థ్యాంక్ యూ లాడ్ పరిషత్ దొరుకుతాను ప్రతి క్షణం నేను భయంపరిచాల మేము సహాయపడాలి నేను ఘనపరచాలి మీకు మరి విశేషంగా ప్రభావ నీతిని సత్యాన్ని ప్రభావ అనేక చోట్ల అనేక ప్రాంతాలు మేము ప్రేమతో మీద ప్రకటించాడు ప్రభావ ఈ సత్యం లేక ప్రభావం ఎంతోమంది ప్రభావనైనా ఎస్ అయి అయి అయి అయి అయి అయినా తాన్ని అన అనారోగ్యంతో బాధపడుతున్నారు ఎంతోమంది ప్రభావ వారి ఆత్మీస్థిత ప్రభావ తాన్ని అది శాశ్వత కాలమైన యాజకత్వం కాదు ప్రభావ వాళ్ళు టెంపరీ యాజకత్వం లేదు ఇది ప్రభావ కానీ ఇది శాశ్వత కాలమైన యాజకత్వం ప్రభావ ఇది ఇక సత్వారు గ్రహించలేకపోయినారు కాబట్టి ప్రభా మీరు మాకు అనుగరించినారు అది వారికి అనుగరించబోలేదు మీకు అనుగరించబడిన ప్రభావ నీకు వందాలేసయ్యా గొప్పదేవా ఒక గుంపు వారికి మీరు అది బయలుపరుస్తున్నారు ఆ గుంపులో ఆ లక్షణ దాని గుంపులు మమ్మల్ని ఏర్పరచుకున్నారు మెలిపిస్తుందే క్రమంలో మమ్మల్ని పెట్టుకున్నారు కానీ నీకు వందాలేసయ్యాన్ని సంపూర్ణంగా విస్తేదిస్తున్నాం ప్రభావ గొప్పదేవా క్రమంలో నేను చేరిన వారమే ప్రభావ ఆ మిల్క్ స్థితికి ఏ రీతికి ప్రభావ నన్న బహుమానాన్ని ఇచ్చిన అనేకలకు ప్రభావ ఆ రీతిగా మేము కూడా జీవించాలా ప్రభావ అనేక మీకు ఇచ్చే వారిలో ఉండాలా ప్రభావ కనీసం మేము ఏది తండ్రి అబ్రహాం ఆ రీతిలోనే చేసింది ప్రభావ రాజు దగ్గర ప్రభా తీసుకోలేదు ప్రభావ ఎందుకంటే ప్రభావ నేను రేపు జనం ప్రభావ అబ్రహాం నా వల్ల చెప్పి ప్రయత్నం చేస్తారు ప్రభావ అందుకే ప్రభావ సమస్తం మీ కలుగుతుంది ప్రభా మీరు తప్ప ఎవరు ఎవరు ఎవరు ప్రభావ గొప్పదేవా మీ నుంచి సమస్తం కలుగుతుంది ప్రభావ తండ్రి మామూలు ఓ దేవ మీరు మీ కవహించబడుతుంది అది గ్రహించిన ప్రభావ అబ్రహం లేన ధర్మశాస్త్రం మీద ఏం లేదు ప్రభావం కానీ అబ్రహం గ్రహించలేదు ఓ ప్రభావ ఆ స్వరం ప్రభ దీన్ని బయటకు వచ్చిన ప్రభావ ఆ అది మెలిపి సేదీకు లాగా ప్రభావ ఓ ప్రభావ స్వరం ద్వారా ప్రభావం చూడలేదు కానీ మెలిపి సీదే ద్వారా ప్రభావ అబ్రహం చూడగలను ఎదుర్కొన్నాడు ప్రభావ గొప్ప దేవ ఏసు ప్రభ నైనా మీ వాక్య ధ్యానికెళ్తే అది ఎంత జుంటిసైన దారుల కంటే మధురమైన ప్రభావ ఎస్ అయ్యా మీరు ఎన్ని మా తరం అంతా ధ్యానించినా కానీ ప్రభావ అది తరగతి ప్రభావ జ్ఞానం అంత అమోఘమైన ప్రభావ నీకు వందాలు ఎస్ ఈ జ్ఞానాలని సంపూర్ణంగా మేము మీరు ఎదగాలి ప్రభావ నైనా మీరు మా సహాయ పరిణామాలు ఇంకేమైనా బలం తర్వాత కొత్తివెళ్ళి ప్రభావ అయినా కొద్ది దురాత్మలు కొద్ది డీమెంట్స్ వేసిన ప్రభావి కఠినవి ఉంటాయి ప్రభావ మీరు మాటలు మాట్లాడిన ప్రభావ కొద్ది ఉపాస ప్రార్థనతోనే అవి పోతాయి ప్రభావ కాబట్టి ప్రతి మాకు బయలుపరుస్తున్నారు ప్రభావ బయబించి ఇంతకాలం అవి మరుగుపరచబడినయి ప్రభావ అది మేము తెచ్చుకోవాలి మమ్మల్ని రాజ్యం చేసి ఓ ప్రభావం సంగతిని ఆ జ్ఞానం శోధించాల ప్రభావ పరిశోధించాలి ఇంటి అన్నింటి ప్రభావ నా తండ్రి నా దేవం మా కూరకు దాచిపెట్టిన ఎన్నో విషయాల ప్రభావాత మేము తోడుకోవాలా ప్రభావం మేము పరిశోధించాలా ప్రభావ మేము స్వీకరించాలా ప్రభావ అన్నికి వాటి మేము ఇవ్వాలా ప్రభావ ఎందుకంటే ఇక సత్యం లేక ప్రభావం జీవజలం లేక ఎంతోమంది ప్రభావ అందరూనే ప్రభావం మగ్గిపోతున్నారు ప్రభావ దాని పట్ల కనికరించి జీవించండి రాబోయే దినాల్లో ప్రభావ విశేషమైన ఓ ప్రభావ చేయాల గిఫ్ట్స్ మీరు మాకు ఇస్తున్నారు దాని తగ్గట్లు మేము జీవించాలా ప్రభావ మా జీవితాలు మార్చుకోవాలా మా విశ్వాసాన్ని కొనసాగించుకోవాలి మీ వాక్యం ప్రకారంగా వెల్కి చెప్పే క్రమంలో మేము ప్రతి క్షణం మీద జాగ్రత్తగా జీవించాలా ప్రభాషితంగా జీవించాలా శిథమైన మా ఏదో ఉండే దేశ ప్రభావ ఆయన ఇసుక ప్రతి క్షణం మేము పరిశుద్ధంగా జీవించాలా మా వస్తువులే కానీ ఏదైనా కానీ ప్రభావ మీకు ప్రతి క్షణం పర్వాలేదు జాగ్రత్తగా ఉండాలన్న మాట్లాడాలి ప్రభావం నీకు వందలేసాయా ప్రతి దాంట్లో ప్రభావం మీ సముచితమైన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన నీకు వందాలైనా మీకు నూతనమైన అభిషేకంతో ప్రతి చోట మీకు శాస్త్రం పెట్టుకున్న ప్రభానికి వందాలేసయ్యా ఇక సమయం చెందుక నీకు వందాలి ప్రభావం నా దేవనా ప్రభావ ప్రతి క్షణం ప్రభావ మీ ప్రార్థన గడపాలా దీవారాత్ర మీ సంధులు మేము గడపాలా ప్రార్థన మీరు ఆయన వేసి కావాల తండ్రి ఇవన్నీ మీరు పొందుకోవాల ప్రభావం మాకు ఎంతో వ్యూ పెడుతున్నారు కాబట్టి మీ పొందుకోవాల ప్రభావం మాకు తెలియకొని ఏమేమి జరిగిపోతాయి ప్రభావ కానీ ప్రతిదీ మాకు బయలుపరుస్తుంది కాబట్టి ఉదయం ఇక్కడికి అయిన వారి ప్రభావం తల్లి మీరు జాగ్రత్తగా పరిశీలించాలి మీరు తెలుసుకోవాలి మీ తండ్రిలో ప్రభావ తను మీ బిడవ తప్ప ఎవరు ఒక పాద దగ్గరికి వచ్చిన తర్వాత అన్నింటినీ నేర్చుకోవాలి మీ స్వరం మీ వినాలి ప్రతిరోజు ప్రభావ ఆయన మీకు స్వరం వినుకుంటే మీకు తచ్చిన వారిని ప్రభావ ఆయన మీ జీవం వేరే ప్రభావ కాబట్టి ప్రతి దిన మీ స్వరం మీ ముఖ కాంతిని మీకు వెలుగుని మీ మహిమను మాపై ప్రకాశం పొగిస్తుంది ప్రతిక్షణం ప్రభుత్వకు వెలుగుగా మీరు జీవించాలని సహాయపడండి నాకాన్ని నా దేవానికి వందలు చేయాల ఇంకా వెళ్తూ ప్రామోళం ఉండాలి ఇంకా ఎన్నో విషయాలు ప్రభుత్వం మీరు మా బయలుపరిచిన నా దేవానికి వంద మా సోదరులు తిరిగి ప్రభుత్వ మీరు సహాయపడండి ఓ ప్రభావం మీ సహాయపడి తిరిగి నడిపించమని ఆదిష్టం బలపచ్చనైనా మీకు వంద నిష్టం మరియు విశేషంగా ప్రభావ ప్రతి చోట మీకు సాక్షిగా ఉండాలా ప్రభావ అనేకలు మీరు పంచుకోవాలా ప్రభావ నేను అనేక సంఘాల ప్రభావ ప్రేమపూర్వకంగా మీరు పంచుకోవాలి ఈ క్రమాన్ని అనేకులు మేము నేర్పించాలా అనేకులు చూపించాలా ప్రభా ఇంకా వాళ్ళు చేస్తున్న ప్రభావ టెంపరీ క్రమం అది శాశ్వత విజ్ఞానం అనుకుంటున్నారు కానీ కాదు ప్రభావ ఇది శాశ్వతమైన నిరంతరం ఉండేది ప్రభావ మెల్పసే క్రమం ఈ క్రమంలోకి మనుషులు మీరు నడిపించాలా అలాంటి అభిషేకాన్ని మాకు అందరికీ అనుగ్రహించి మాకు నా అదిష్టమైన ప్రతి బిడకు ప్రతి కుటుంబానికి ప్రతి సిస్టర్ బ్రదర్కి అందరికీ మీరు నడిపించండి ప్రభావ నా దేవానికి వర్ణాలి సహాయానికి సిలి వైరస్ బాధితులందరినీ మీరు స్వస్థపరచండి సెకండ్ టైంలో ఎంతో భయంకరంగా వైరస్ విజృంభిస్తుంది ప్రభావ ఆయన ఇసు ప్రభావ మీరు మమ్మల్ని కాచి కాపాడే దేవుడు ప్రభావ మీకు చంద్రు మమ్మల్ని ముదేసుకున్నారు ప్రభావ మీరు అంత ప్రభుత్వం మీరు దాచి పెట్టుకున్నారు ప్రభావ నీకు వందలు ఇస్తాయి అన్ని తగ్గతలు తల్లి నీకు వందల ప్రభావ వైరస్ ఎంతోమంది చనిపోతున్నారు మరి విశేషంగా ప్రభావ ఆ వ్యాక్సిన్తో కూడా ఎంతోమంది చనిపోతున్నారు చూపించిన ప్రభావ ఆయన ఇసు ప్రభాక్కి వర్క్ బిడ్డ మీరు కాపాడమే ఆదృష్టం నేను ప్రార్థన చేస్తే వైరస్ మరణ సంఖ్య మీకు మీకు వందలు తల్లి వైరస్ బారిన పడకుండా ప్రభావ ఆ వ్యాక్సిన్ వారిని పడకుండా మీరు అన్నికలు మీరు కాపాడాల ప్రభావా ఆయన వాళ్ళకి అవగాహన వాళ్ళకి కనివి కలగల ప్రభావం తను ఏ రీతిగా ప్రభావాలి ఒక కల్పించాలో మీరు మాకు మార్గం చూపించారు సాయం చేయండి మీ ఆత్మ నడికి మీ జ్ఞానం దయచేసి వాళ్ళందరినీ పరామర్శించాల ప్రభావ నాద పిల్లల పట్ల బుద్ధుల పట్ల విదరాల పట్ల ప్రభావ భర్తలేని వాళ్ళు ఎంతో మంది మా ప్రభు హాస్టల్స్ ప్రభావాలందరినీ దర్శించాలా నైనా వాళ్ళకి మేము ఆదాంకరం ఉండాలా ప్రభావ నైనా ఇసుక రూపకంగా కొన్ని సహాయపడాల వాళ్ళకి నా తల్లి మీరే మాకు సహాయకులు లేనట్టు సేవలు ముందు ప్రతి చోట మీకు మమ్మల్ని సాశ్లు పెట్టుకొని అయినా ఈ దినవంతా మీరే మాకు సహాయకలుగు ఉన్నారు ప్రభావా నీకు అన్నాళ్ళు సే ప్రతి దాంట్లో ప్రతి ప్రార్థనలకు మీకు జవాబిచ్చారు నీకు అంగల నీకే కృతజ్ఞతలు ప్రభావ నీకే శుతులు స్తోత్రమైన థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ మహిమ ప్రభావం ఇవి ఎవరో నీకే కలుగును కాక హాల్లిగా సుతులకు పాత్ర స్తోత్ర హోదా నీకే స్వత్రమైన థ్యాంక్ జీసస్ థ్యాంక్ యూ అడు ప్రభావ అయినా ఈ వాక్యం మా ప్రజల మీద భద్రపరచుకొని ఓ ప్రవాహం మాత్రమే ధ్యానించాలి ఇంకా దీవ్రంగా ధ్యానించాలా ప్రభావాన్ని అంటే సేవ జీతాలు మిమ్మల్ని అందరినీ నడిపించి ఓ ప్రభావ గ్రూప్లో ఉన్న ప్రతి వేదనని ఆశీర్వించే నూతనగా అభిషేకించి ప్రతి చోటు మీ కొరకు మిమ్మల్ని అందరినీ సాక్షిగా పెట్టుకోమని రాని తనలో వారు విశేషమైన సేవలు మమ్మల్ని నడిపించి తమ తగినట్లు జీవించాలా సిద్ధపడాలా మీరే మాకు నడిపించి పరిషదార్ నడిపి నిత్యం దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామను ప్రార్థించినంత మన ప్రభు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక ఆ మెన్ హాలేర్